ఏమైంది మాట్లాడితే వింటే మనం పెత్తనం చేసియాలి అక్కడ అంత వయస్సు పెరుగుతున్న కొద్ది తగ్గించుకోవాలి దాన్ని ఇంట్లో ఉన్నా సరే మౌనంగా ఉండాలి అప్పుడు ఆ మౌనం వల్ల ఆత్మజ్ఞానం పొందుతాం సమభావం ఏర్పడుతుంది అందుకే మీరు ఈ వాస్తులో గమనించండి నిర్వృతి మూలం ఉంటుంది నైరుతు మూల నైరుతి మూల అంటాం మనం ఆ నైరుతు మూలకి అధిపతి ఎవరండి నిర్వృతి చరిత్ర ఏమిటో తెలుసా వ్యాసభగవానుడు కాంతపురాణంలో చెబుతాడు శ్రీనాథుడు కాశీఖండం పేరు మీద దాన్ని తెలుగులో అనువారం చేశాడు మహానుభావుడు గొప్ప పద్యాలు ఆ నిర్వృతి పూర్వజన్మలో పింగాక్షుడు అని ఒక కిరాతుడు బోయేవాడు బోయేవాడు వాల్మీకి కులమే ఆయన కులం బోయేవాడు పెట్టలను కొట్టుకుని జంతువులను వేటాడుకుని బతుకుతాడు కానీ వేటలో కొన్ని ధర్మాలు ఉన్నాయండి ఎప్పుడు జంతువులు ఆడ జంతువులు రెండు కలిసిమెలిసి సరసంగా ఉన్నప్పుడు చంపకూడదు జంతువు నిద్రపోతుంటే చంపకూడదు జంతువు నీళ్లు తాగుతుంటే చంపకూడదు జంతువు ఎవరినైనా ఆశ్రయిస్తే చంపకూడదు ఎన్ని నిబంధనలు ఉన్నాయే రెండు వేటలు ఆ నిబంధనలు సరిగ్గా పాటించకపోవడం వల్లే దశరథుడు రామాయణంలో భారతంలో పాండురాజు ఇద్దరూ శాపాలకు గురయ్యారు నిబంధనలు నీ ఇష్టం వచ్చినట్టు వేటాడడానికి వీల్లేదు ఇక్కడ వేట తప్పదు కొన్ని జంతువులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి ఎందుకంటే వాటికి ఆ శక్తి ఎక్కువ ఓ కనీస్తూ ఉంటాయి ఇక్కడ ఆ జంతువులు అలాగే ప్రతికి దేశంలో జంతువులే ఉంటే మనం ఉండం ఇక్కడ ప్రతి పాము వైజిగుడ్లు పెడుతుందండి ఉదాహరణకి పాము వైజి గుడ్లు పెడుతుంది విజయ్య గుడ్లు వైజి పాములు అయి ఉంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాములే ఉంటాయండి మనుషులు ఉండరు ఇంకా అందుకని భగవంతుడు ఏం చేశాడు పాము తన గుడ్లు తానే తినేస్తుంది వైజిగుడ్లు తొమ్మిది వందల తొంభై గుడ్లు తినేస్తుంది రెండు మూడో ఉంటాయి ఆ ఆ పద్ధతి దానికి పెట్టకపోతే దేశంలో పాములే ఉంటాయి మనుషులు ఉండరు ఇంకా ఈయన పులి మంచి ఆకలి మీద ఉంటుంది ఐదు ఆరు పిల్లల్ని పెడుతుందండి కానీ ఎంత ఆకలి మీద ఉంటుందంటే వెనక్కి తిప్పుతుంది తల పులి వెనక్కి తిప్పుతుందండి పిల్లలు కరగ్గానే పిల్లలు బయటికి రాగానే ఆకలికి తట్టుకోలేక వెనక్కి తిప్పుతుంది ఆ పిల్లల్ని మింగేస్తుంది ఎందుకు అందో తెలీదు పిచ్చిమొహం మింగేస్తుంది దానికి మమకారాలు దాని ఆకలి అంతే మింగేస్తుంది అందుకే ఎవడైనా బాగా మొత్తం అందరిని చంపేసేవాడిని ఈయన పూలి వెంటనే వాడికి ఇంక ఉచ్చి ముచ్చి నీచాలు ఉండవు విచక్షణ ఉండదు కనిపిస్తేనే అరికేస్తాడు అందుకే విచిత్రం ఏంటంటే భగవంతుడు ఆ పిల్లలకే శక్తి ఇచ్చాడు అంటే అవి పుట్టిన వెంటనేనండి తల్లికి దూరంగా జరిగిపోతాయండి భగవంతుడు ఎంత గొప్పవాడు ప్రతి ప్రాణిని రక్షించడానికి ఆ పిల్లలకి తెలివి ఇచ్చాడు అవి దూరంగా జరిగిపోతాయి దూరంగా జరిగిపో దగ్గరుంటే తల్లి మింగేస్తుంది వాడికి తెలుసు అలా మింగ ఆ దూరం జరగలేక ఉండిపోయిన పిల్లలు ఏదైనా మింగేస్తుందండి పులికి నాలుగైదు పిల్లలు పెట్టినా సరే పులి తన పిల్లల్ని తానే తినేస్తుంది కానీ గోవు ఒక దూడని పడుతుందమ్మా మహాయితో రెండో దూడబడుతుందేమో కానీ గోసంతానం అంతా బతికే ఉంటుందమ్మా మనం గోవుల్లా ఉండాలి పులుల్లా ఉండకూడదు అందుకని మనం గోవును పూజిస్తాం గోవును ఆరాధిస్తాం గోమాత గోమాత గోమాతని కన్నతలతో సమానంగా గౌరవిస్తాం గోవు నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి పులు నుంచి ఏం నేర్చుకుంటావు మింగియడం తప్పితే అలాంటి నివృత్తి వేటగాడుగా ఉండి నిబంధనలన్నీ పాటించి వేటగాడు బోయేగాడు బాడుగా ఉన్నాడండి పింగాక్షుడు అతని పేరు అంత నివృత్తి దిక్పాలకత్వం ఇంకా రాలేదు హింగాక్షుడు అతని పేరు పూర్వజన్మరు ఉండగా అతని ఇల్లు ఎలా ఉండేది అంటే ఆశ్చర్యకరం ఈవేళ భోజనాల విషయం నేను ప్రస్తావించాను కదా శ్రీనాథుడు స్కాంద పురణంలో ఏం చెప్పాడు చూడండి అతను అడవిలో ఇల్లు కట్టుకున్నాడు అతను బోయేవాడు వేటగాడు ఏదో వేటాడుతున్నాడు బతుకుతున్నాడు ఇంటికి వచ్చిన అతిథులందరికీ అది అడవి మార్గం కావడం వల్ల దారిలో వెళ్లే వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు ఆయన బయటకు వచ్చి బాబు కాస్త భోజసి వెళ్ళండి భోంచేసి వెళ్ళండి అంటే బ్రాహ్మణులు సహా అష్టాదశ వర్ణాల వారు ఆయన ఇంటికి స్నానం చేసి భోజనం చేసి వెళ్ళేవారండి స్పష్టంగా స్కాంద పురాణంలో ఉంది సంతసించియు అతని రాశీర్వదింతురతని సంతతంబున ఆశీర్వదింతురతని తీర్థములకే గుారు సంతృప్తి చెంది శ్రీనివాసుడు అద్భుతమైన పద్యం రాస్తారు అక్కడ సంతతంబును ఆశీర్వదింతురతని తీర్థములకే గువారు సంతృప్తి చెంది అగ్నిగోత్రాంతములను జపాంతములను అగ్నిగోత్రాంతములను జపాంతములను భోజనాంతములను తృప్తిపూర్వకముగా ఆ తీర్థయాత్రలకి ఆ దారిలో వెళ్లే జనం అంతా అతని ఇంట్లో భోజనం చేసి సంతృప్తి కబడి అతన్ని ఆశీర్వదించి పెడతాట మాకు అడవిలో కూడా భోజనం పెట్టావయ్యా మహానుభావాన్ని ఒక కిరాతుడు ఇంట్లో భోజనం చేయడానికి ఆ రోజు మహాబ్రాహ్మణులైన వాళ్ళు ఎవరు సిగ్గుపడలేదమ్మా బాధపడలేదమ్మా అతనిని ఆతిథేయుడిగా భావించి గౌరవించి నమస్కారం పెట్టి వెళ్ళారు అతను కూడా అంత ఆదరణగానే చూసాడు ఎందుకు చూశారు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వీళ్ళు తినే మాంసాహారం వాళ్ళకి పెట్ల అలా ఎలా పెడతారండి వాళ్ళు తినే ఆహారం ఉంటుంది వాళ్ళు పప్పు తింటారు శాకాహారం తింటారు అదే పెట్టాడు మీ ఇంటికి నేను వస్తే నేను తినే ఆహారం మీరు పెట్టాలి కానీ మీరు తినేదంతా నాకు పెట్టేస్తానంటే అలాగా ఈవేళ మేము మా బ్రాహ్మణింటోనే భోజనం చేయడం కష్టంగా ఉంది ఎందుకంటే అందరిలోనూ ఉల్లిపాయలే అంతా వెల్లుల్లిపాయలే అంతా మసాలాలే అంత వెజ్ బిర్యానీ అంటారు అదేమిటో మరి వెజ్ బిర్యానీ అంటే సగమ శాఖ సగమ మాంసాహారంలాగా నీకు బిర్యానీ తినాలంటే శుభ్రంగా బయటికి వెళ్తాడు మళ్ళీ వెజ్ బిర్యానీ ఏమిటి అందులో బంగాళాదుంప మొక్కలేస్తాడు అది అచ్చం జంతువుల మాంసాలాగే ఉంటాయి ఆ మొక్కలు కండల్లాగే ఇంకెందుకు అంటే నేరుగా తినలేక ఈ రకంగా భ్రమ తీర్చుకుంటున్నాడు అనమాట భ్రమ తీర్చుకోవడం అంటారు దీన్ని తింటే తినరాదా నోరు మూసుకోరాదా ఈ గొడవ ఇక్కడ స్పష్టంగా ఉందండి బ్రాహ్మణి ఇంట్లోనే పెళ్ళిళ్ళకి వెళ్లేపోతున్నాం అండి ఎందుకంటే కేటరింగ్ ఎవరికో ఇస్తున్నారండి అన్నింటిలోనే మొత్తం మసాలాలు గుప్పేస్తున్నారు మొత్తం వెజ్ బిర్యానీ అంటున్నారు వేసేస్తున్నారు అక్కడ వెళ్లేపోతున్నాం నేను రాబోటికాడే ఎవరినైనా పిలిస్తే బలవంతంగా పెడితే అక్కడ క్యారెట్ మొక్కలు అన్ని ఉంటాయి దొండకాయ మొక్కలు వెజిటబుల్ కట్లు పెడతారు ఆ రెండు మొక్కలు తిని ఇంటికి వచ్చి చేస్తున్నాను నేను మా ఆవిడ అసలు రహస్యం అది తప్పదు మరి అక్కడ ఏం చేయమంటే అక్కడ దిడానికి ఏం లేవు అక్కడ పదహారు పదార్థాలు ఉంటాయి మనం తినడానికి ఏం లేవు అక్కడ అది మన ఇంట్లో ఎవరు భోజనం చేసినా తప్పులేదు మనం ఎవరింట్లో భోజన చేసినా తప్పులేదు కానీ అతిథిని మనం పిలిచినప్పుడు అతను ఏదైతే తింటాడో కనుక్కొని అదే పెట్టాలి మరి మనం తినేది వారికి పెట్టేస్తానంటే వారికి అలవాటు ఉండద్దా శాకాహారంలో కూడా అందరూ అన్నీ తినరు కదండి కొందరు కాశీలో వదిలేస్తారు కొందరు కొన్ని పడవు కొందరు కొంచెం ఉప్పు తక్కువేసుకుంటారు కొందరు ఎక్కువేసుకుంటారు రకరకాల అతిథిని మనం పిలిచాము అంటే అభ్యాగత స్వయం విష్ణుకు మనం పిలవకుండా మన ఇంటికి వాడు దేవుడితో సమానం అతిథి దేవోభవ మనం పిలిస్తే వచ్చినవాడు విష్ణువుతో సమానం అన్నారు అభ్యాగత స్వయం విష్ణుకు అతిథి దేవోభవ కానీ అభ్యాగత స్వయం విష్ణుకు అతిథి అంటే నా తిథిని ఎస్యా డేటు ఉండదు టైం ఉండదు ఎప్పుడో వస్తాడు యాత్రి కూడా ఆయన పెట్టాల్సిందే అతను దేవుడితో సమానం అన్నారు అభ్యాగతుడు అంటే అలా కాదు వీరు పిలిస్తేనే నేను వచ్చా అంచేది అభ్యాగత స్వయం విష్ణుహు అన్నారు మనం పిలిస్తే వచ్చిన వాడు విష్ణువుతో సమానం ఆయనకి మర్యాదలు చేయాల్సి మనం పిలిస్తే వచ్చాడైనా మనం ఆయన అంతరం ఆ మర్యాద చేసి అందరినీ పెడితే అతను సంతోషించారట ఎవరండి ఎలాగా అగ్నిహోత్రం అయ్యాక జపం అయ్యాక భోజనం అయ్యాక అగ్నిహోత్రాలు జపాలు ఎవరు చేస్తారండి బ్రాహ్మణులే కదా వాళ్ళందరూ అగ్నిహోత్రం చేశాక భోజనం చేస్తారని పైగా బ్రాహ్మణులకు నియమం ఏమిటంటే మా ఇళ్లలో ఎప్పుడైనా ఎవరన్నా మమ్మల్ని భోజనానికి పిలిస్తే భోజనానికి రన్నింటి వెళ్ళవమ్మా మాకు అవమానం భోజనం మీరు పెట్టేది ఏంటి మాకు లేదా అంటాం దేవతార్చనకి రెండైనా పిలుస్తారండి బ్రాహ్మణ కులంలో నియమం అది ఖచ్చితంగా దేవతార్చనకి రెండైనా పిలవాలి భోజనానికి రెండైనా పిలవకూడదు ఆనందండానికి రండి ఇంత తినిపోండి అంటే మాకేం బని అంటాం అదే మర్యాద ఇంత తినిపోవాలా మాకేం లేదా ఎక్కడ మర్యాద ఏమంటారంటే బ్రాహ్మణ సంప్రదాయంలో దేవతార్చనకి రండి దేవతార్చనకి రండి అంటే బ్రాహ్మణుడు ఎక్కడ అగ్నిహోత్రం చేశాడో ఎక్కడ దేవతార్చన చేశాడో అక్కడే కూర్చుని లేవకుండా భోజనం చేయాలి అది నేము అందుకని మా ఇంటికి దేవతార్చనకి రండి అంటే మా ఇంటికి భోజనానికి రమ్మనే అర్థం మర్యాద పిలిచే విషయంలో మర్యాద ఉండదు మా ఇంటికి పెళ్ళికొచ్చి దంపతులను ఆశీర్వదించి వెళ్ళండి అంటామమ్మా ఏదో పెద్ద విందు చేస్తున్నాం అండి మీరు అంతా వచ్చి తినిపోండి ఎప్పుడు తిన్నారో ఏమో అంటే ఎవరైనా వస్తారండి వెళ్ళికి వచ్చి ఆశీర్వదించమంటే ఆశీర్వదిస్తారు కానీ తిండి కోసం రామ్మంటా వస్తారా పిలవడానికి మర్యాదుతుంది కదా అలాగా అతని ఇంట్లో అగ్నిహోత్రాలు జపాలయ్యాక అందరూ భోజనాలు చేసి వెళ్ళేవారండి అలా వెళుతుంటే చిత్రం జరిగిందండి అతను ఆ దిక్పాలతను పింగాక్షుడు నివృత్తి అయ్యాడు దిక్పాలక స్థానం ఎలా వచ్చింది అతను కంటే ఒకనాడు అనుకోకుండా ఆ వైశ్యులు వ్యాపారస్తులు సార్థవాహులు అంటారు వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వస్తువులు పట్టుకొచ్చి ఇక్కడ అమ్ముతారు ఇక్కడ పండిని వేరే ప్రాంతాల్లో అమ్ముతారు మరి వ్యాపారం అంటే అంతే కదా వాళ్ళు అవన్నీ బళ్ల మీద వేసుకుని పెడుతున్నారట ఓ పాతిక మంది పోయేవాళ్ళు అక్కడ దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరో వీడికి సుమారుగా బంధువులు కూడా కావచ్చు కాకపోవచ్చు వాళ్ళు కొంచెం దోపిడీతత్వం కలిగిన వాళ్ళు వాళ్ళు ఈ వైశ్యుల్ని ఆపేసి వ్యాపారస్తుల్ని చెతగొట్టి పారేసి ఆ సరుకులు అన్ని వాళ్ళు కుయ్యో మొర్రో ఒత్తుకుంటారు వాళ్ళు రక్షించేవాళ్ళు లేక అప్పుడు ఈ నిరు ఈ పింగాక్షుడు అండి నేను పోయేవాడిని వేటగాడిని కదా నా దగ్గర విల్లంబులు ఉన్నాయి కదా జంతువుల్ని వేటాడినట్టే వీళ్ళను కూడా వేటాడవలసిందే కదా జంతు కలిగిన వాళ్ళని లేకపోతే దారి దోపిడీల కింద దోచుకుంటారా అని చెప్పి తను తన కుమారుడు ధనుర్బాణాలతో వెళ్ళి మొత్తం వాళ్ళని ఎదిరించి చంపగలిగినంత చంపి మిగిలిన వాళ్ళని పారిపోయేలా చేసి ఆ వ్యాపారస్తుల్ని కాపాడి ఇంట్లో భోజనం పెట్టి పంపించాడీ అది పింగాక్షుడనే కిరాతుడు ఆ రోజుల్లో చేసినటువంటి మహాత్యాగం కానీ వాళ్ళు వెళ్ళిపోయారు దొంగలు వెళ్ళిపోయారు వ్యాపారస్తులు వెళ్ళిపోయారు పాపం ఒక్కడుగా యుద్ధం చేయడం వల్ల చిన్న కుమారుడు తప్పితే ఎవరూ తోడు లేకపోవడం వల్ల మూడు నాలుగు గంటల పాటు ఏకధాటిగా యుద్ధం చేయడం వల్ల వాళ్ళ బాణాలన్నీ ఇతను గుచ్చుకుని వాళ్ళకి ఆయుధాల దెబ్బలు తగ్గడం వల్ల ఒళ్ళు పులిసిపోయి జ్వరం వచ్చి మూడు రోజుల్లో చనిపోయాడు అతను త్యాగం కారణంగా చనిపోయాడు వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అతను వైకుంఠ తృహిణాది దేవతలు గొల్వన్ వామసీమావరోధాకారుండై నాగ చర్మవసనుండై చంద్రరేఖాధరుండూషణుండై వరక్షాణంగ భస్మంగుడై లోక వ్యాపిత పాండు దీధి కరాలుండై వృషారూఢుడై అని శివుడు ప్రత్యక్షమై అన్నట్ట ఏమయ్యా కషాయి పనిలో ఉన్నావు వేటగాడివి బోయవాడివి ఎంత త్యాగం చేశావు పాఠసారుల్ని కాపాడడానికి ప్రాణత్యాగం చేశావు నీకు సామాన్యమైన ఫలితం కాదయ్యా దీనివల్ల నువ్వు ఎప్పుడూ నా ఎదురుగా ఉండాలి నాకు కనపడుతూ ఉండాలి నేను పొద్దున లేస్తే నీ ముఖమే చూడాలి త్యాగం కోసమే ఈ ప్రపంచమంతా ఉంది అన్నట్టుగా అందుకని నేను ఈశాన్య దిక్కులో ఉంటాను నువ్వు నాకు ఎదురుగా నైరుతి దిక్కులో ఉండవు అయ్యా అని చెప్పిన దిక్పాలకుండా చేశాడండి ఆ పింగాక్షుడు తరువాత జన్మలో నివృత్తి అయ్యాడు నివృత్తి పేరు మీదే నైరుతి వచ్చింది మనకి నిరుతి అనే దిక్పాలుకునే కథ ఇంత గొప్పది ఆ కథ తెలుసుకుని మనం ఆ త్యాగమూర్తుల మనం తయారవ్వాలి కానీ ఏమంటే నైరుతు మూల బీరువా పెట్టచ్చా అండి నైరుతు పడుకోకు బయటికి వెళ్ళి పడుకో ఎవడొద్దనాడు ఎక్కడ నువ్వు బీరువా ఎక్కడ ఇట్టావు నువ్వు ఎక్కడ పడుకునవు మీ ఆయన ఎక్కడ పొడుకునో ఇది పెద్ద విషయమా ఇది నైరుతు మూల దంపతులకు అది కట్టుకోమని ఎందుకంటే ఇల్లు కట్టుకునేటప్పుడు ఈశాన్యం పల్లంగా ఉండాలి నైరుతి ఎత్తులో ఉండాలి అందుకని అక్కడ పడుకోమని చెప్తారు బీరువా నైరుతుమూలలో ఎందుకు పెట్టమంటారో తెలుసా దంపతులు పడుకున్న బీరువా పెట్టకపోతే బజార్లో పెడతావోమా పెట్టుకో తెల్లారేసరికి ఏమవుతుందో తెలుస్తుంది అంటే బీరువా పెట్టడానికి ఒక చోటు ఉండదండి అజ్ఞానం అది నైరుతు పెడితే నక్షలు ఈ సంద పెడితే ఎగిరిపోతే పిచ్చి మాట్లాడి బీరువా డబ్బులు దాన్ని బట్టి రావండి మనం కష్టపడితే వస్తాయి మోసం చేస్తే పోతాయి లెక్క అది నైరుతుమూలలో బీరువా పెట్టేసి దాని పసుపు కుంకం రాసేస్తే డబ్బులు వచ్చేస్తా అయితే మొత్తం పేదవాళ్ళలో బీరువాలు పెట్టి రాసేస్తామండ పసుపు కుంకం వచ్చేస్తాయేమో ఇది కాదండి హిందూ ధర్మం ఇది కాదండి వాస్తు ఇది కాదండి జ్యోతిష్ణం పిచ్చినమ్మ కాలివ నేను నైరుతుమో బీరువా పక్షం అని ఎందుకు చెప్పారు అంటే నైరుతుమలు దంపతులు పడుకుంటారు బీరువా దంపతులు పడుకున్న చోటు పెట్టకపోతే కుక్కలు వీధి కుక్కలు ఉండే చోటు పెడతావా వీధులు పెట్టుకుంటావా తెల్లారరికి మొత్తం పడుకుపోరా అది లెక్క అందుకే నైరుతుమూలా నైరుతిమూల అన్నప్పుడు సత్యనారాయణ వ్రతం కథ విన్నా అనంత పద్మనాభస్వామి వ్రతం కథ విన్నా మనం ఈ త్యాగాన్ని గురించి తెలుసుకోవాలండి అటువంటి త్యాగం చేసేందుకు ఒక బోయవాడికి ఒక వేటగాడికి ఈశ్వరుడితో సమానంగా అగ్నిదేవుడితో సమానంగా వాయుదేవుడితో సమానంగా యమధర్మరాజుతో సమానంగా కోట్లకధిపతి అయిన కుబేరుడితో సమానంగా ఒక దిక్పాలకత్వాన్ని అందించినటువంటి ఏకైక జాతి హైందవ జాతి ఏకైక ధర్మం హిందూ ధర్మం ఎక్కడైనా పక్షపాతం అనేది ఉందా పోని ఎప్పుడు బ్రాహ్మలే మాట్లాడుతున్నారండి బ్రాహ్మలే గ్రంథాలు రాశారండి లేకపోతే ఎవరో పండితులు రాశారండి అన్ని కులాల వాళ్ళని రాయనిచ్చారు ఎవరు అడ్డుకోలేదమ్మో అలా చాలా పొరపాటు మాట వాళ్ళు మీకు పోయేవాడు ఆయన రాసిన రామాయణమే నెత్తిన పెట్టుకు తిరుగుతున్నాం వ్యాసుడు బీసీ డిఎమ్మ ఇప్పటి లెక్కల ప్రకారం వేస్తావిడికి పుట్టాడు ఇంకా నాకు ఆ లెక్కలు తెలివి కరెక్ట్గా గవర్నమెంట్ వారిని అడిగితే చెబుతారు వ్యాసుడు ఏ క్యాస్ట్ వ్యాసుడు మా క్యాస్ట్ అయితే కాదు వ్యాసుడు వెస్తవాడు అండి చేపలు పట్టుకునేవాడికి ఆయన వాల్మీకి ఎవరండి బోయవాడండి బోయవాడు రాసిన రామాయణాన్ని బెస్తవాడు రాసినటువంటి భారతాన్ని నెత్తి మీద పెట్టుకుని జరుగుతున్న జాతమ్మ ఏ కులాలకు గౌరవం ఇచ్చారో దయచేసి గమనించండి ఏ కులాలకు గౌరవం ఇచ్చారో గమనించండి వేదవ్యాస మహర్షి అన్నాం కానీ ఏం బెస్తవాడని మామూలుగా మాట్లాడలేదండి వేదవ్యాస మహర్షి అన్నాం ఆయన తల్లిని మత్స్యగంధి అండి ఆవిడ ఆ తర్వాత యోజన గంథింది ఆవిడే సత్యవతీదేవి ఎంత గౌరవించాడమ్మా మహానుభావుడు తల్లిని అమ్మ నువ్వు పెళ్ళి పెళ్ళి కాకముందు నన్ను కన్నావుట ఎవరో పరాశర మహర్షితో కన్నావుట నీ చరిత్ర వల్ల నా చరిత్ర పాడైందని ఎప్పుడూ అనలేదమ్మా వేదవ్యాస మహర్షి ఆ గొడవ నాకెందుకమ్మా అది నీకు నాన్నగారికి సంబంధించిన విషయం నాకు ఈ భూమి మీద పుట్టే అవకాశం ఇచ్చావు తల్లి అందుకు నీకు నమస్కారం అన్నాడమ్మా వేదవ్యాస మహర్షి ఆ ప చేపలు పట్టే అమ్మాయిని ఎప్పుడూ అగౌరవించి మాట్లాడలేదండి పైగా ఆయన్ని పారాశర్యుడు అనకంటే వేదవ్యాసుడు అనకంటే బాధరాయనుడు అనకంటే సాచ్చవతేయ అనగానే పరిగెత్తుకొచ్చావట ఎందుకు వచ్చావంటే మా అమ్మ పేరు చెప్పారు మా అమ్మ పేరు చెప్పారు సాచ్చవతేయ్య అని మా అమ్మ పేరు చెప్పారు మా అమ్మ అంటే నాకు ఎంత గౌరవం అన్నాడమ్మ అది వ్యాసమహర్షి భారతం చదువుతున్నామంటే ఇది బెస్తవాడు రాసిన భారతం రామాయణం చదువుతున్నామంటే ఇది బోయవాడు రాసినటువంటి రామాయణం ఆ రెండింటినీ మనం నెత్తిమీద పెట్టుకుంటున్నామంటే ప్రాచీన హిందూ సంస్కృతి అన్ని కులాల వాళ్ళని ఎంత సమానంగా గౌరవించిందో అర్థం కావట్లేదా కేవలం జ్ఞానానికి మాత్రమే పెద్దపేట వేశాం బ్రాహ్మణుల్లో సైతం పండితుల్లో సైతం అజ్ఞానులు ఎవరన్నా ఉంటే వాళ్ళు కషాయి దగ్గర బోయవాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుని జ్ఞానాభ్యాసం చేశారండి మన జాతిలో ధర్మవ్యాధుడు కథ ఉదాహరణ కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణ కుమారుడు ఎక్కడో వేదాలు చదువుకున్నాడు శాస్త్రాలు చదువుకున్నాడు కాస్త చదువుకున్న తర్వాత కొంచెం ఉంటుంది అమ్మా చదువులేని వాడికే బోర్డు అహంకారం ఉంటే చదువుకున్న వాడికి మాకు ఉండదా కొంచెం ఉంటుంది గోరోజనం అందుకని వాడికి ఉంది బాగా చదువుకున్నాడు చదువుకున్న తర్వాత వచ్చి నేను వేదం చదివా నేను శాస్త్రం చదివా నేను తపస్సు చేసా అని ఏదో ఉంది మరి ఈ ఎంఏ డిగ్రీ ఉన్నవాడికి ఏం తుంటే వాడికి ఉండదా ఏదో ఉంది కొంచెం ఉండగా ఏం చేసేట తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నట్టిపోతూ చెట్టు కింద కూర్చున్నట్టస్త నీడ కోసం కూర్చుండగానే ఆయనకి ఓ కొంగ రెట్టేసిందిరా కొంగ రెట్ అయ్యకపోతే ఏమిటి వేస్తుందా ఆ మాత్రం తెలియాలి నీ చదువు అంతా ఏమైంది అక్కడ కొంగ రెట్టేసి నేను చతుర్వేదాలు చదివిన వాడిని నా నువ్వు చతుర్వేదాలు చదివినట్టుగా దానికి తెలియదు లేకపోతే ఇంకోటి వేసేది కొంగ కొంగేనండి ఆ మాత్రం తిరిగిద్దా నీ చదువు దేనికి పని లేక ఇది అజ్ఞానం అంటే అహంకారం అంటే నేను చతుర్వేదాలు చదివా శాస్త్రాలు చదివా అని మెళ్ళలో బోర్టు పెట్టుకోవలసింది ముచ్చరోగలేగా అది లేకుండా ఉండేది నన్ను గౌరవిస్తావా అని ఒక్కసారి దృష్టి కదండి ఎంతైనా తపస్సు తపస్సే కదా అలా చూసేట ఆ జీవి ఎంత దాని ప్రాణం ఎంతండి చచ్చిపోయింది బాబు గమనించండి మనిషి బుద్ధిలో లోపమున్నా సరే తపస్సు విద్య గొప్పవి దానివల్ల కళ్ళ తీక్ష్ణత పెరుగుతుంది అంచేత మనం ఇళ్ళ దగ్గర ఏకాంతంగా ఉండి భగవద్ధ్యానం చెయ్యాలి భగవద్ధ్యానం చెయ్యాలి మనం పాపాలు చేసామా పుణ్యాలు చేసామా తప్పులా ఒప్పులా అని ఆలోచించద్దు రోజుకు ఒక గంట అయినా ఏకాంతంగా ఓ మూల కూర్చుని నమశివా నమ శివా జనమో నారాయణ జనమో నారాయణ శ్రీమాత్రయ నమః శ్రీమాత్రయ ఇలా ఏదో ఒక భగవన్నామాన్ని దానిమీదే దృష్టి పెట్టి జపం చేయాలమ్మా అదే తపస్సు అది ఎంతటి శక్తి అంటే కౌశికుడు ఆలోచన చేసింది చెడ్డవి అయినప్పటికీ ఆ దృష్టికి మాత్రం కొంగమాడి మసిగిపోయింది అండి దాంతో ఎంతైనా బ్రాహ్మణుడు కదా చదువుకున్నాడు కదా అహింసా పరమో ధర్మక అని తెలుసుకున్నాడు కదా జాలి వేసింది పాపం ఓయ్ బావు పోయ్ నాకు ఈ శక్తి ఉన్నది ఇందుక కొంగల్ని చంపడానిక ఇంత చదువుకుని ఎంత దృష్టి ఉన్నది కొంగల్ని చంపడానిక దానికోసమైతే ఇంత ట్రైనింగ్ ఎందుకు ఓ రాయిస్తే కొంగ బోదా ఈయన ఇంకా చూశాడు దానికోసం తపస్సు చేశాడు పల్లెటూళ్ళో వాళ్ళు ఉంటారండి వడిసేలా అంటారు ఇలా దెబ్బ కొడతారు పోతుంది కొంగ దానికి ఇంత తపస్సు ఎందుకు పని లేక అని అనిపించచ్చా కానీ అహంకారం పోలేదు అలజడి కలుగుతోంది చదువుకున్నవాడు చదువుకున్నవాడే ఎంతైనా సరే అలజడి కలుగుతుంది మనస్సులో ఆ అలజడికి తట్టుకోలేక మిథిలా నగరానికి వెళ్ళాడు దాన్ని జనక మహారాజు పరిపాలిస్తున్నాడు జనక మహారాజు అంటే సీతాదేవి తండ్రి అనుకోకండి ఆ వంశంలో అందరినీ కూడా జనకుడు అనే అంటారు పరిపాలిస్తున్నగా అక్కడికి వెళ్ళాడు భిక్షాటం చేసుకోవాలి బ్రాహ్మణుడు లెక్క ప్రకారం ఒక ఇంటి ముందు నిలబడ్డాడు అది సామాన్య వ్యవసాయ రైతులు వాళ్ళు ఆ మా మొగాయన్ ఎక్కడికో వెళ్ళాడు పొలం వెళ్ళాడు ఒంటికంట అవుతోంది ఇంకా రాలేదు ఆ ఇల్లాలను చూస్తోంది ఈయన భవతి భిక్షాందే హిమాత అన్నాడు వెంటనే ఆవిడ వచ్చింది ఉండవయా పట్టుకొస్తుంది అలా లోపలికి వెళ్లగానే ఆ దొడ్డు గుమ్మం వెంబడి భర్త వచ్చాడు ఎందుకంటే పొలం వెళ్ళి కదా కాలు గడుక్కు రావాలి అందుకని వీధి గుమ్మంలోంచి రండి దొడ్డు గుమ్మం వెంబడి వచ్చాడు ఆవిడ తలుపు తీసింది భర్త రాగానే ఆ ఇల్లాలు ఎంత గొప్పది అంటే ఇక ప్రపంచం తెలియదు ఆవిడికి ప్రపంచం తెలియదు నా భర్త వచ్చాడు నా భర్త వచ్చాడు అరిసిపోయి కష్టపడి వచ్చాడు అని వెంటనే కాళ్ళు నీళ్ళు ఇచ్చి స్నానం చేయడానికి పెట్టి వెంటనే భోజనం ఒడ్డించి పక్కన కూర్చుని పాపం ఆయన తింటూ ఉంటే విజన్కరతో విసిరుతు అప్పుడు గుర్తొచ్చింది అయ్యో బ్రాహ్మణ అబ్బాయి ఎవరో వచ్చి గుమ్మల్లో నిలబడ్డాడు మర్చిపోయాను నా మడిపోను అని రెండు పళ్ళు కంచంలో పెట్టుకుంటే భర్త కోపడ్డాడు నీకేం మతుందా లేదా ఇంటికి అతిథిని ఆయన భోజనం పెట్టద్దా నా సేవ వెళ్ళు వెళ్ళు అన్నట్టు పాపం పెడితే ఆ పళ్ళు పట్టుకుని బయటకు వచ్చావుడు పెడితే ఈయనన్నట్ట ఏమమ్మా ఇంత ఆలస్యం చేశావు నీకు మేం కనపడలేదా అంటే నా భర్త వచ్చాడయ్యా మేము వ్యవసాయదారులం ఆయన్ని ముందు నేను చూసుకోవాలి కదా ఇళ్లాలకి భర్త కంటే ప్రపంచంలో ఎవరూ ఉండరు కదా ఇల్లాల ధర్మం నేను చేయాలి కదా నీకు మళ్ళీ తపస్సులు చదువుకుని తపస్సులు చేసి వేదాలు చదువు చూచిన వంట కూడా వండుతాడు ఆయన ఇక్కడ అందుకని నా వంట నేను చేసుకున్నాను మా ఆయన వచ్చాడు భోజనం పెట్టాను ఏదో అందులో పడిపోయాను ఆయన నేను మర్చిపోయాను అంటే ఆయన ఏంటి అలా కాదు మేము కోపిస్తే ఏం జరుగుతుందో తెలుసు అనట అక్కడ జరిగింది కదా మరి కొంగ అందుకని నెంబర్ టూ రికార్డు స్థాపిద్దామని గిన్నీస్ బుక్ రికార్డు అందుకే మేము కోపిస్తే ఏం జరుగుతుందో తెలుసు అండి ఆ ఇల్లాలండి ఆశ్చర్యకరంగా ఏం జరుగుతుందయ్యా నీ చూపునికి మాడి మసైపోవడానికి నేను కొంగని కాదు స్వధర్మం నిర్వర్తిస్తున్న ఇల్లాలని అని చెప్పిందమ్మా అది నా భారత జాతి అది నా భారత జాతి ఎలా వచ్చిందండి ఆ శక్తి ఆవిడికి వాళ్ళు బ్రాహ్మణులని చెప్పలేదు వాళ్ళ వ్యవసాయ కుటుంబం ఈయనేమో బ్రాహ్మణుడు తపస్వి ఒక తపస్వికి ఏళ్ల తరబడి నిద్రాహారాలు మానేసి చేస్తే వచ్చినటువంటి శక్తి ఆవిడికి ఎలా వచ్చిందండి నీ చూపునికి మాడి మసీపుడు అనకు నేను కొంగని కాతను ఎలా చెప్పిందండి భారతం అరణ్యపర్వంలో ఉంటుంది కథ ఎర్రాప్రకట తెలుగులో రాశాడు దాని మహానుభావుడు అంటే దానికి సమాధానం భగవద్గీతలో దొరుకుతుంది పద్దెనిమిదో అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు పరమాత్మ విశ్వరూపం చూశాను చాలా ఆనందంగా ఉంది విశ్వమంతా నువ్వే అనేక బాహుదరవత్ర నేత్రం పశ్యామి ర్వతో అనంత రూపం నాంతం నా మధ్యం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అనేక బాహువులు అనేక ఉదరాలు అనేక ముఖాలు అనేక చేతులు అనేక రకాల కాళ్ళు అనేక రకాల అవయవాలతో విశ్వం విశ్వమంతా నువ్వే కనిపిస్తున్నావయ విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ప్రభు అని నమస్కారం చేసి స్వామి ఒక్క సందేహం అంతా నువ్వే అంతా నువ్వే అని అర్థమైపోయింది అంతటా నిండిన నిన్ను ఆరాధించడం ఎలాగ అడిగేనండి మన గొడవ అనుకుంటుంది కదా దేవుడు అన్నాక పూపెట్టాలి పూజ చేయాలి ఏం చేయకుండా ఎలాగాని అందుకని అంతటా నిండిన నిన్ను ఇంతమంది మనుషుల రూపంలో ఇన్ని జంతువుల రూపంలో ఇన్ని చెట్ల రూపంలో ఇన్ని చెరువుల రూపంలో పంచభూతాల రూపంలో చరాచర జీవరాశుల రూపంలో కనపడుతున్న నిన్ను ఆరాధించడం అంటే కృష్ణుడు పెద్దగా ఓ నవ్వు నవ్వి నీ ప్రశ్నలో ఉందయ్యా జవాబు అంతటా నిండి ఉన్నాను అని చెబుతున్నాం మళ్ళీ ఆరాధించడం ఎలాగంటా ఏమిటయా అర్థం లేని ప్రశ్న దానికి ఆయన జవాబు చూతారండి యత ప్రవృత్తి భూతాని ఏ నర్వమిదం తతము స్వకర్మణాతమబ్ చర్చ స్వకర్మణాతమర్చ సిద్ధిం విందీనవకా ఏ పరమ తేజస్సు నుంచి పరమాత్మ నుంచి ఈ సృష్టి వచ్చిందో ఏ పరమాత్మ కారణంగానే ఇక్కడ సూర్యుడు వెలుగుతున్నాడో చంద్రుడు వెలుగుతున్నాడో రాత్రింబవులు ఏర్పడుతున్నాయో ఈ విశ్వమంతా నిండి నా పరమాత్మను ఆరాధించే విధానం ప్రత్యేకంగా ఏమీ లేదయ్య ప్రకృతి సమాజం నీ కేటాయించిన పని నీతిగా నిజాయితీగా నువ్వు చేస్తే దైవారాధన చేసినట్టే అని చెప్పాడు ఇప్పుడు ఆలోచించండి మన బాధ్యతలు మనం చేయడం ఎంత గొప్ప విషయముత్ర నమస్యవాయా ఏమన్నా అంటే యూనియన్ యూనియన్ లీడర్కి చెబుతాం ఉపాధ్యాయులు కాని వైద్యులు కానీ కార్మికులు కానీ ఇతర ప్రభుత్వ వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వృత్తులు సక్రమంగా చేస్తే ఇవాళ సమాజం ఈ స్థితిలో ఉంటుందండి ప్రతి ప్రభుత్వ వైద్యుడు నేను వైద్యం చేస్తా నాకు ప్రభుత్వం జీతం ఇస్తుంది నేను బలహీన వర్గాన్ని లేదు బలవద్ద వర్గాలు లేదు నా దగ్గరికి ఎవరు వస్తే వారికి వైద్యం చేస్తా అని ఖచ్చితంగా వైద్యం చేస్తే ప్రైవేటు ప్రాక్టీస్ పెట్టకుండా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులన్నీ బాగుండవండి కార్పొరేట్ ఆసుపత్రులు పనే ఉందండి చెయ్యి పట్టుకుంటే పోయి మళ్ళీ వదిలితే పోయి ఈ దరిద్రం ఎందుకు వచ్చిందండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే డాక్టర్లు పనిచేయకపోవడం వల్లే కదా విద్యా వ్యవస్థ చెడిపోయింది టెక్నో స్కూల్స్ పెట్టేశారు ఎల్కేజీకి లక్ష యూకేజీకి రెండు లక్షలు ఉంటున్నాయి ఈ దరిద్రం ఎందుకు వచ్చిందండి ఈ ప్రభుత్వ పాఠశాలల్లో లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ ఉపాధ్యాయులు సరిగ్గా పనిచేయకపోవడం వల్లే కదా వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివించకపోవడం వల్లే కదా ఆలోచిద్దామండి మనం ఏమనుకుంటాం అంతసేపు నేను రోజూ గుళ్ళే కడతానండి రోజు నామం పెడతానండి ఈ మధ్య దీక్ష మాత్రం తీసుకున్నానండి పాఠాలు మాత్రం చెప్పట్లేదండి మన పనులు మనం చెయ్యం మన పనులు మొత్తం ఎగ్గొట్టేస్తాం దేవుడి పేరు మీద ఎగ్గొట్టేస్తాం పైగా ఒక గంట ఆలస్యంగా పెడతాం పాఠశాలకు కానీ కార్యాలయాలకు ఎందుకు ఆలస్యం ఉంది మాకు దీక్ష ఇంటికి కాని అవ్వదండి నీ దీక్ష నీ పాఠమే ముఖ్యం నీ పనే ముఖ్యం అది భగవంతుడు చెప్పాడు స్పష్టంగా స్వకర్మణాతమర్చ నువ్వు చేసే పని సక్రమంగా చేయి వేరే ఏ పువ్వు నాకు పెట్టకల్లా ఎవడు చెవులో పువ్వులు ఎట్టకుండా ఉండి అంతే చాలని చెప్పాడు ఇది మనకు అర్థం కాదండి మనకు నచ్చదు కూడా పని ఎగ్గొట్టేసి పూజ చేయమంటే చేస్తాం మనం అంతా కూడా చక్కగా పని ఎగ్గొట్టేసి ఉన్న పని ఎగ్గొట్టేసి పూజ చేయమంటే చేస్తామండి మన దగ్గర బంధువులే భర్తే భార్యే కొడుకే మన దగ్గర వాళ్ళు ఆసుపత్రుల్లో ఉంటారండి ఆసుపత్రిలో సేవ చేయడం కూడా మనకి యాత్ర ముఖ్యమైపోతుందండి ఆసుపత్రిలో వాళ్ళని వదిలేస్తామండి డబ్బులు ఉన్నాయి కదా ఓ నర్సును పెట్టేస్తామండి పరుసుంటే నర్సు ఉంటుందమ్మా దానికి ఉంది ఉంటే నర్సు ఉంటుంది మనం ఉండం అక్కడ మనం యాత్ర కడతాం ఎందుకంటే యాత్ర పుణ్యం మరి ఇక్కడ వాడు ఆసుపత్రిలో చెప్తున్నాడు అక్కడ అత్తగారేమైంది మావగారేమయ్యారు భార్యకు అనారోగ్యం వచ్చిందండి భర్త సమస్తమైన కార్యక్రమాలు మానేసి ఆవిడ దగ్గరే ఉండాలమ్మా సేవ చేయాల్సిందే ఖచ్చితంగా ఎవరు చేస్తారండి భార్యకి భర్త కాపోతే పిల్లలు చేసేలా ఉన్నారా భార్యకి చేయడానికి ఏమో ఎవరిలో పెట్టేసేసి బయట రాజకీయాలు తిరుగుతాడేనా ఎందుకంటే పార్టీ ముఖ్యమండి పార్టీ కంటే భార్య ముఖ్యమన్నా ఆయన పార్టీలు రెండు మూడు ఉంటాయి భార్యలు ఇద్దరు ముగ్గురు ఉండరండి పార్టీలు ఏదైనా భార్య మారితే కుదరదండి ఇక్కడ అంటే భార్యకి అనారోగ్యం పార్టీ అంటాం రాజకీయాలు నోరు మూసుకుని కూర్చో అక్కడ ఉందా పని మన ఇంటి బాధ్యతలు మన ప్రభుత్వ బాధ్యతలు మన ఉద్యోగ బాధ్యతలు మన వ్యాపార బాధ్యతలు సక్రమంగా మనం చేస్తే మొత్తం అర్థమైపోలేదండి అందుకని అంత సక్రమంగా చేయబట్టే అదిగో ఆ ఇళ్ళాలికి ఆ దృష్టి ఏర్పడింది ఆవిడ ఒక వ్యవసాయదారుని భార్యగా భర్తకు అన్నం పెట్టడం ముఖ్యం మిగిలిన అన్నిటికంటే నాకు అదే ముఖ్యం అనుకుని దొడ్డు గుమ్మల నుంచి వచ్చిన భర్త కాలు గడుకుందుకు నీళ్ళిచ్చి స్నానానికి అక్కడ పెట్టి కూర్చోబెట్టిన తర్వాత గుర్తొచ్చు అయ్యో మర్చిపోయినది ఆవిడేం మర్చిపోలేదండి పొరపాటు జరిగింది దానికి ఏముంది ఈయనకప్పుడు ఒళ్ళు తలకిందులు అయిపోయింది అయ్యి బాబు నేను ఎక్కడో కొంగని చంపితే టీవీలు లేవు కదా స్క్రోలింగ్ లేదు కదా ఎలా తెలిసింది వీడికి అప్పుడే వచ్చేసింది వర్త వాట్సాప్ లేదు ఫేస్బుక్ లేదు ట్విట్టర్ లేదు అప్పుడే వెళ్ళిపోయింది మొత్తం సమాచారం అప్పుడే కొందరు బొట్టని వెళ్ళి పైకెడుతున్నారు కొందరు బొట్టని వెళ్ళి కిందికి పెడుతున్నారు ఎస్ అంటున్నారు లో అంటున్నారు డౌన్లోడ్ అంటున్నారు అప్పుడే కొంగని చంపిన వ్యవహారం మొత్తం వచ్చేసింది ఎలా వచ్చేసింది అంటే ఖచ్చితంగా మనం ఏ కులం వాళ్ళవైనా ఏ ప్రాంతం వాళ్ళవైనా ఏ వృత్తిలో ఉన్నామో ఆ వృత్తిని లాభం కోసం మన లాభం కోసం కాకుండా సమాజ లాభం కోసం నిర్వహించగలిగితే అంతకు మించిన భగవద్ లేదు ఇది భగవద్గీత సారాంశం అక్కడి నుంచి మళ్ళీ అప్పుడు ఆవిడ పాప జ్ఞానోదయం అంతేనా పొరాడు బ్రాహ్మణ గదిలో తెలివి మానవత్వం ఉన్నవాడు ఆవిడ కాళ్ళ మీద పడి అమ్మా నేను అలా మాట్లాడడాను నాదే తప్పమ్మా పొరపాటు అయింది నాకు కాస్త జ్ఞానోదయం కావాలమ్మా నువ్వు నాకు నాలుగు మంచి మాటలు చెప్పంటే వెంటనే అందాడు నీకు ఉపన్యాసాలు ఇవ్వడానికి నేనేం గరికిపేట నరసీవరావు అన్న చాగంటే కోటేశ్వరరావునా ఇక్కడ నాకేమైనా ఖాళీగా కూర్చున్నా అక్కడ మేము మీరంటే ఉంటారు ప్రవచనాలు చెప్పుకుంటారు మేము ఎందుకు చెబుతాం మేము వెళ్ళాలండి ఆయన మళ్ళీ నాకు సాయంత్రం మా ఆయనకస్త నిద్రపోయే వేశాడంటే పంటి కిందకి ఏమైనా కరకర అంటాడు జంతుకులు జగూడిలో చక్కనే ఏమైనా చెయ్యాలి నా పని నా కుందున ఓ బంగేయ్ నీకు ఉపదేశం ఇచ్చేది నేను కాదు మిథిలా నగరంలో కషాయి ఉన్నాడు మాంసం కొట్టు మీద వ్యాపారం చేస్తూ ఉంటాడు అతని దగ్గర కూర్చుని నేర్చుకోమని చెప్పిందండి ఒక కసాయి దగ్గరికి ఏం ముఖమాటం లేకుండా ఎటువంటి సంకోచం లేకుండా ఒక బ్రాహ్మణ కుమారుడు వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుని జ్ఞానాన్ని నేర్చుకున్నాడమ్మా అది నా జాతి అది నా సంస్కృతి అది నా హిందూ ధర్మం కౌశికుణ్ణి కూడా మనం మెచ్చుకోవాలి పొరపాట్లు ఉంటాయండి అహంకారాలు వస్తాయి కానీ సంతోషించడం లేదా ఏం బాధపడలేదే వెంటనే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికి అక్కడ చిత్రం ఏమిటంటే ధర్మవ్యాధులు ఉన్నాడు అక్కడ మాంసం అమ్ముతున్నాడు బాగానే ఉంది అప్పటికే లైన్లో నిలబడ్డారో ఓటేసేవాళ్ళలాగా లైన్లో నిలబడ్డారో ఓ పది మంది ఉన్నారు ఈయన చూశాడు దూరం చూశాడు ఆయన గమనించాడు ఎవరో పాపం బ్రాహ్మణ అబ్బాయిలేమో తెలిసిపోతుంది కదా వేషం అప్పుడు బ్రాహ్మణేమో సూట్లు బూట్లు వేసేవారు కాదు కదా శుభ్రంగా శిఖాయి యజ్ఞోపవేదం అన్నీ తెలిసిపోతున్నాయి బ్రాహ్మణ అబ్బాయి ఇచ్చాడు అని అనుకుంటూ కూడా నా ధర్మం నేను చేయాలి కదా వాళ్ళు వరుసలో నిలబడ్డారు మరి వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పి అని నౌకర్ని పిలిచి అన్నట్టు ఎవరే అబ్బాయి ఎవరో వచ్చారు మన మనం కలవడానికి మనం వెళ్ళాలి ధర్మం అది కానీ ఈ ధర్మంతో పోలిస్తే అది తర్వాది అందుకని ఓ పనిచే ఇక లైన్లో ఎవరో నిలబడకుండా చూడు ఉన్నంత వరకు ఇచ్చేద్దాం అనట అదండి ఈ దేశంలో ధర్మం అంటే లెక్కది ధర్మవ్యాధుడు ధర్మవ్యాధుడు అక్కడ వ్యాధి అంటే వ్యాధి అనుకోకుండా వ్యాధి శబ్దానికి వ్యాధంలో ఉన్న అర్థం ఏంటంటే తపస్సు అని అర్థం ఉంది యద్ వ్యాధి తస్తప్యతే తద్ తపస్త పరమ గుం హైవలోకం జయతి పరమ గుం లై వలోకం జయతి ఏం వేద అని బృహదారణ్య కోపనిషత్తులు చెబుతారు వ్యాధి వస్తే మనం అదృష్టంగా భావించాలట ఎందుకు తెలుసా కాలు విరిగింది లాస్టర్ గారు ఏం చెప్పాడు మూడు వారాలు రెస్ట్ తీసుకోమన్నాడు పైకో తాడుగట్టాడు మనం ఏమనుకుంటాం కాలు విరిగింది కాలు విరిగింది కా ఊరికి ఏడ ఒక మూడు వారాల కాదు మూడు నెలలకు కూడా తగ్గదు ఏడవడ మనతో తొందరగా తగ్గుతుంది కాలు విరగడంలో కొన్ని సౌకర్యాలు ఉన్నాయి కావాలని విరగొట్టుకో కానీ సౌకర్యాలు భార్య ఖచ్చితంగా కాళ్ళ దగ్గర ఉండి సేవ చేస్తుంది మన కాళ్ళు బాగుంటే అవి ఉండదు మహిళా సంఘం మీటింగ్కి వెళ్ళిపోతుంది లేకపోతే లలితా సహస్ర పారాయణం వెళ్ళిపోతుంది కాలు విరిగింది కాబట్టి అక్కడ ఉండదు అంతేకాదు గంటకు ఒకటి వస్తాడు రెండు యాభై రూపాయలు పట్టుకొస్తాడు తింటే తినను తినచ్చు లేను అమ్ముకోవచ్చు మనకు అన్నీ బాగుంటాయి ఎవడొస్తాడండి అని విరిగిన కాలు విరిగింది డాక్టర్ గారు అలాగూ విశ్రాంతి తీసుకోమన్నాడు దాన్నే టేకి టేకిట్ ఈజీ అన్నారు కష్టంలో కూడా సుఖం అంటే అదే నువ్వు నువ్వు అతుక్కోమన్నా అతుక్కోదు మూడు వారాలు కావాలి అయినా పుస్తకాలు చదువుకో టీవీ చూసుకో ఎవరన్నా వస్తే మాట్లాడు లేకపోతే కళ్ళు మూసుకొని జపం చేసుకో ఇప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్ళి చేసే పని ఏమిటి ఎవడ పంప అంటించడమేగా మనం చేసే కార్యక్రమాలు అంతకంటే ఉన్నాయి ఇక్కడ రాజకీయాలే కదా వాడికి విడికి మూడెట్టి గొడవ పెట్టి ఈ పనులు ఆగిపోయాయి నష్టం ఏంటి జపం చేసుకోవచ్చు కదా ఎవరు వద్దున్నారండి కా అలి విరిగింది కా అలి విరిగింది అని వచ్చిన వాడి దగ్గర ఎడవాలా ఇదే ధర్మం అంటే సరిగ్గా అందుకేంది అది తీసుకోవడం అలాగని కాలు విరిగితే జపం చేసుకోవచ్చు కదా యాప్రిపళ్ళు వస్తాయి కదా అని వెళ్ళి వెరగొట్టుకుంటామా అజ్ఞానం అంటారు దాన్ని విరిగితే ఎలా ఉండమన్న వెరగొట్టుకోమని చెప్పారండి జీవితంలో ఏది వస్తే అది స్వీకరించాలి కానీ అది రావడం కోసం మనం తాపత్రయపడకూడదు వచ్చిన దాన్ని స్వీకరించు రాని దాని గురించి తాపత్రయం అదే తపస్సు అందుకని ఆయన ధర్మం ఆయన చేసేవాడు అందుకని ఉంటే ధర్మాన్ని నిక్కచ్చగా తపస్సుగా భావించేవాడు అని అర్థమండి అందుకని వ్యాధిని అర్థం తీసుకోకూడదు దాన్ని వ్యాధుడు పోయేవాడు అయినప్పుడు కూడా ధర్మాన్ని నిర్వర్తించాడు అందుకే అతనికి ఆ పేరు వచ్చింది అప్పుడు వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారండి పది నిమిషాల్లో తర్వాత ఈయన దగ్గరికి వచ్చి అయ్యా వచ్చారు కౌశికల వారు అని కనిపెట్టాడు పేరు ఆధార్ కార్డు లేదు అప్పుడు దాని బండి పాన్ కార్డుకి జత చేయడం లేదు ఏమి లేదు కానీ చూడగానే కౌశికల వారు వచ్చారనగానే ఒయ్ బాబా ఈయన మొత్తం ఆధార్ కార్డు బయట పెట్టేశాడు ఈయన ఆధార్ లీక్ అయిపోయింది ఆశ్చర్యపోయేటప్పుడు ఆ వెళ్ళాలేమో ఎవరూ చెప్పకుండా కొంగం చంపామని చెప్పింది ఈయనేమో చూడగానే కౌశికుడి చెప్పాను నాన్న పేరు కూడా చెప్పేస్తున్నాడు విచిత్రంగా ఉన్నాయి ఇవి అని చెప్పి తర్వాత ఇదయ్యే పరిస్థితి నీ దగ్గర నేను నాలుగు మొక్కలు నేర్చుకుందామని వచ్చాను తప్పకుండానండి అని మా నా మా అమ్మకి నాన్నే కాస్త చేయాల్సిన సేవలు కొన్ని ఉన్నాయండి చేశాక వస్తానని చెప్తే ఆ బోయవాడమ్మ ఆ కషాయి అతను వేటాడ్డు తెచ్చిన మాంసమే అమ్ముతాడు అతను అంతే అటువంటి వాడు తల్లిదండ్రుల్ని బంగారపు ఉయ్యాల మీద కూర్చోబెట్టి అఖండమైనటువంటి సేవలు చేస్తున్నాడమ్మా ఈ దేశంలో పూర్వకాలంలో చండాలు ఓయవారు కషాయవారు అందరూ కూడా సంపన్నులు ఐశ్వర్యవంతులండి వాళ్ళు పేదవాళ్ళు కాదు తప్పుడు చరిత్రలు చెబుతున్నారు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు హరిశ్చంద్ర నాటకంలో చూడండి అమ్మా హరిశ్చంద్రుడు భార్యను అమ్మడానికి సిద్ధపడతాడు ఒక పురోహితుడు వచ్చి కొనుక్కుంటాడు ఎంత డబ్బిచ్చాడో తెలుసా దంతావళంబుపై బలవంతుండొక్కండుని పైకి రతనం ఎంతటి దవ్వుగా విసిరేను ఏనుగును తీసుకొచ్చి ఏనుగు మీద బాగా బలవంతుడైన వాడు ఒక నిలబడి పైకి రత్నాన్ని విసిరితే అది ఎంత ఎత్తు పెడుతుందో అంత డబ్బు ఇచ్చి ఈవుని చెప్తే తీసుకున్నాడండి పోనే పురోహితుడు కాబట్టి బాగా సంపాదించాడేమో అనుకుందాం తర్వాత హరిశ్చంద్రుడు తనని తానే అమ్ముకున్నాడు ఎవరికి అమ్ముకున్నాడు అండి కాటికాపరకు కాశీ నగరంలో అప్పుడు వీరబాహుడు ఆయన మాలవాడండి కాటికాపర ఆయన వృత్తి కాటికాపర వృత్తి ఆయన వచ్చాడు అయ్యా బానిసన బానిసి నమ్ముతున్నావుట ఆ బానుసర ఏటెంతో చెప్పబోయంటే మళ్ళీ ఇదే పద్యమండి బలిజేపల్లి వారు వేరే పద్యవరాయేలా తెంతావళంబు పై బలవంతుండొక్కండు నిలిచి పైకి రత్నం ఎంతటి దవ్వు గవిసరను అంతటి అర్ధార్థం పోనిచ్చి అధి అని హరిశ్చంద్రుడు నమ్మేశాడు నక్షత్రకుడు వీరబాహుడికి వీరబాహుడు దగ్గర ఎంత డబ్బు ఉంది అంటే కాటికాపర పని దగ్గర ఏనుగు మీద బలవంతుడైన వాడు ఒకడు నిలబడి పైకి రత్నాన్ని విసిరితే ఆ రత్నం ఎంత ఎత్తు ఉంటుందో అక్కడ ఆపితే అది ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తు బంగారు కాటికాపర్ దగ్గర ఉండేవండి అది నా భారతదేశం అది నా భారతదేశం పరమ సంపన్నమైన భారతదేశం ఒక కషాయి వాడిన ధర్మవ్యాసుల దగ్గర బంగారపు ఉయ్యాల మీద తల్లిదండ్రులు కూర్చోపెట్టి సేవ చేసేంత డబ్బు ఒక మానవాడైన వీరభాహుడి దగ్గర హరిశ్చంద్రుణ్ణి కోట్ల రాసులు ఇచ్చి కొనగలిగిన డబ్బు ఉందండి పేదవాళ్ళు కాదండి వాళ్ళు మరి అంత ధనవంతులై ఉండే ఆ ఎందుకు చేశారో మనకు అనుమానం వస్తుంది ఇవాళ ఈవేళ బాగా డబ్బు ఉన్నవాళ్ళ అబ్బాయి చదువుకోకుండా నాకు తాకల అంటే బాగా ఇష్టం నేను బట్టలు ఇస్త్రీ చేస్తా అంటే వెంటనే వాళ్ళ నాన్న ఎవరైనా నీకేం కర్మరా చదువు రాని వాళ్ళు చేసే చేయకూడదా వీళ్ళందుకే ఏం జరిగిందో గమనించండి చాకళ్ళు దొరకట్లేదు ఎక్కడ ఇస్త్రీ పని చేసేవాళ్ళు లేరు బట్టలు ఉన్నారు మీకేం తెలుసా బాధ నేను అనుభవిస్తున్నా నాకు ఈ కండువాళ్ళు ఇస్త్రీ చేసేవాళ్ళు లేరు నాకు జాతకది నాకు మొత్తం సర్వేశ్వరుడు కంటే మా చాకలయ్యే ముఖ్యం వాడు వచ్చినప్పుడల్లా రెండు తలుపులు తీసి విష్ణు సహస్రం చదివి స్వాగతం చెబుతారు ఎందుకంటే వాడు ఎక్కడ మానేస్తాడో నాకు బెంగ వాడు మానేస్తే నేను ప్రవచనాలు మానేసినట్టే నాకు సంబంధం లేదు అందుకే వాడిని పొగుడుతాను నేను ఎప్పుడు ఎందుకంటే వాడి పేరు నా పేరు ఒకటే వాడి పేరు నరసింహం నా పేరు నరసింహం నీ పేరు నా పేరు ఒకటే యా అంటాడు వాడోసారి ఏదో చేసుకోకపోతే ఏం చేయమంటావోమా ఈ స్త్రీ నాకు చేత కాదు ఇలా ఇంత అందంగా ఉందంటే వాడి దయ నా దయ్యి కాదు మాటలు బాగున్నాయంటే నాది కండువా బాగుందంటే వాడిది మరి ఇప్పుడు ఆయన అగౌరవిస్తామండి ఎలా ఎందుకు ఆయన ప్రణాయం చేస్తున్నాడు ఆయన పని ఆయన చేస్తున్నాడు ఆ వృత్తిని బట్టి గౌరవించాలిగా పని కట్టుకుని అవమానించాలి అసలు పని ఏమిటి ఎంత గౌరవం ఇయ్యాలో అంత గౌరవమైన ప్యూన్ ని ప్రిన్సిపాల్ని సమానంగా గౌరవించకపోవచ్చు అండి కానీ పని కట్టుకున్న ప్యూన్ ను అవమానించాలా ఆకలి దప్పికలు ఇద్దరూ సమానమే పిల్ల పెళ్లి చేస్తే ఇద్దరూ సమానమే అన్నం తింటే ఇద్దరూ సమానమే నిద్రపోతే ఇద్దరూ సమానమే కాలేజీ నిర్వహించేది ప్రిన్సిపాల్ కావచ్చు గంట కొట్టేవాడు ప్యూన్ కావచ్చు అక్కడ ఉంటే తేడా ఉంటే ఉండొచ్చు కానీ అంతకుమించి మనమేం తేడాలు చూపించాల్సిన పని లేదు అది వ్యవహారం కోసం వచ్చిన తేడా ఇవాళ నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఇలా కూర్చున్నానండి మీరు ఇడుగా ఉన్నారు రేపు మీరు మాట్లాడితే నేను అక్కడ కూర్చుని వింటానమ్మ దానికే ఉంది మాట్లాడేవాళ్ళు పైన ఉండాలి వినేవాళ్ళు ఉండి వినాలి మీరు పైకి వస్తే మాట్లాడడానికి ఏముంటుంది ఇక్కడ వేదిక కూడా ఉండదు పేపర్లో వస్తుంది రేపు పొద్దున్న సమానత్వం అంటే ఏమిటి మొత్తం అందరూ కూర్చోడు కూర్చోడవా కూర్చునే పని అడవద్దా అందుకనే అక్కడ ఆయన చూసి సరిగ్గా అంత ఐశ్వర్యంతో ఉన్నానండి ఆ తర్వాత చెప్పాడు చెప్పవలసినటువంటి విషయాన్ని ఆయన వేసిన ప్రశ్నల్లో ముఖ్యమైనది ఏమిటో తెలుసా మనకి చాలా చోట్ల వచ్చే అనుమానం ఇది బౌద్ధ మతంలో దేశంలో ప్రవేశించాక బుద్ధ భగవానుడు చాలా విషయాలు చెప్పాక అహింసా పరమోధర్మక అహింసా పరమోధర్మ అని ఇక అహింస వరకైతే పర్వాలా అహింస ఎప్పుడు కూడా జీవితంలో ఎవరిని నేను ఏ రకంగా గాయపరచననే విషయం వ్యక్తిగత జీవితంలో నడుస్తుంది కానీ రాజ్య పరిపాలనలో నడవదమ్మా చాలా కష్టం అది ఇవాళ పాకిస్తాన్ ఎంత కత్తి దూస్తోందో అందరికీ తెలుసు ఇవాళ పత్రికలు మీరు కూడా చూడండి నిన్నటి నుంచి మొన్నటి నుంచి మూడు నెలల బట్టి రెచ్చగొట్టిన దానికి ఇవాళ భారత సైన్యం డ్యూట్గా జవాబిచ్చిందండి మనం సంతోషించాల్సిన విషయం మరి పాకిస్తాన్ విషయంలో మనమంతా కూడా ఒక చెంపమే కొడితే ఇంకో చెంప చూపిద్దాం అహింస పర్మోధర్మ అంటే మొత్తం ఉండదమ్మా ఖమ్మం కూడా ఉండదమ్మా గుమ్మాలు కూడా ఉండవు ఖమ్మం పక్కినట్టు గుమ్మం కూడా ఉండదు ఇక్కడ మొత్తం పట్టుకుపోతారు ఒప్పుకుంటావా అక్కడ ఆయుధం జడిపించవలసిందే అహింస ఎక్కడ అంటే వ్యక్తిగత జీవితంలో మనం అనవసరంగా మాటలతో కాని చేతలతో కాని ఎవరినీ గాయపరచాల్సిన అవసరం లేదు కానీ ఒక దశలో బౌద్ధం జైన రెండూ కూడా విజృంభించి జనాన్ని ఎంత పిచ్చివాళ్ళని చేసాయంటే నోటి గుడ్డ కట్టుకోవడం మొదలెట్టారండి అజ్ఞానం నోటి గుడ్డ ఎందుకంటే మాట్లాడుతుంటేట పురుగు లోపలికి ఎడతాయట అందుకని గుడ్డ కట్టుకున్నట్టయితే మాట్లాడడం మానేయి గొడవదిలిపోతుంది నడిస్తే జీవులు చచ్చిపోతాయట అందుకని నడవడం మానేస్తాట ఇది జరుగుతున్నాయి ఇది అందుకే బౌద్ధ జనాలు ఎంత విశాల భావాలు ప్రచారం చేసినా ఆచరణ సాధ్యం కాకపోవడం వల్ల భారతదేశంలో వాటికి స్థానం లేకుండా పోయింది వైదిక ధర్మం ఒక్కటే హిందూ ధర్మం ఒక్కటే నిలబడింది ఖచ్చితంగా ఆచరణకు వీలుగా ఉండాలి నువ్వు లేనిపోని మాటలు చెబితే ఎలాగా ఆచరణకు వీలుగా ఉండాలి అందుకే భగవ చెబుతున్నాడు కషాయి వాడైనటువంటి వాడు చెబుతా నువ్వు ఇన్ని ధర్మాలు చెబుతున్నావు ఇంత జ్ఞానాన్ని బోధిస్తున్నావు జంతువుల మాంసాన్ని ఇక్కడ అమ్ముతున్నావు నువ్వు జంతువుల్ని వధించడం హింసే కదా ఆ మాంసం అమ్మడం తప్పే కదా నువ్వు ఆపని ఎందుకు చేస్తున్నావు అన్నాడు వెంటనే ఆయన ఏమన్నా తెలుసా జంతువులు ఏ సంఖ్యలో పెరుగుతాయో నీకేమైనా తెలుసా బ్రాహ్మణ బోట్నీ చదివేవా జువాలజీ చదివేవా ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ తీసుకు తెలుస్తుంది లక్షల సంఖ్యలో జంతువులు పెరుగుతూ ఉంటాయి అంచేతనే మన వృత్తుల ప్రకారం కొంతమందికి మాంసాహారాన్ని నిర్బంధించలేదండి తింటే తప్పు తింటే తప్పు ఎందుకని వాళ్ళ వృత్తిని బట్టి ముఖ్యంగా క్షత్రియులు మిలిటరీ వాళ్ళు పోలీసు వాళ్ళు వాడు యుద్ధాలు చెయ్యాలి తుపాకీ పేల్చాలి అంటే నెత్తురు గారుతుంది వాళ్ళ శరీరం నుంచి సైనికుడికి నెత్తురు గారుతుందండి నా పోటీగాడికి ఏం కారుతుందో చెమట గారడమే కష్టం ఎక్కడ అంటే నేను తినకూడదు కానీ క్షత్రియుడు అయినవాడు పోలీసు అయినవాడు సైనికుడైన వాడు అప్పుడప్పుడైనా కాస్త కక్కా ముక్క తినాలి తప్పు లేదు అందులో దానికి మనము సిద్ధాంతాలు చెప్పద్దు ఎక్కడ ఎందుకంటే వాడు నెత్తురు రేపొద్దున్న వాడు కళ చూడగలగాలి బతుకు ఉండాలి అంటే కాస్త కోడో మేకో తెగితే చూస్తే కొంచెం అభ్యాసం ప్రాక్టీస్ అవుతుంది లేదనుకో సైనికుడు యుద్ధం చేశాడనుకో నెత్తు అమ్మో నెత్రుత్వం మా అమ్మ చూస్తే అని పరిగెత్తుకు వచ్చేస్తాడు వెనక్కి ఏం చేస్తావు అప్పుడు సైనికుడికి నెత్తురు అలవాటు ఉండాలి అందుకే మీరు గమనించండి పూర్వం మాంసాహార భోజన హోటల్ మిలటరీ భోజన హోటల్ అనేవారు మిలిటరీ భోజన హోటల్ మిలిటరీ వాళ్ళు తినచ్చు తప్పులేదు శాఖాహారాన్ని బ్రాహ్మణ భోజన హోటల్ అని బ్రాహ్మణులు ఇప్పుడు మొత్తం అటు ఇటు అయిపోయిన తారు మారు తక్కి మారు నమస్తి వాయ వాళ్ళు మానేశారు మేము మొదలెట్టేశాం అక్కడ మరి బ్యాలన్స్ అవ్వాలి కదా అదే అండి అంటే మొత్తం అందరు ఎలా తయారో ఒక కుల సంఘాలు పెట్టుకుంటూనే మా కులం మా కులం అని చెప్పుకుంటూనే కుల వృత్తులు మానేసావు కులాచారాలు మానేశాం కుల సంప్రదాయాలు మానేసాం మరి ఇంక ఇంకెందుకి కులం ఎక్కడ ఊరికే బెళ్ళా బ్యాడ్ ఇది మళ్ళీ నీకు నాకు అర్థమా ఇక్కడ నీ వృత్తి నువ్వు చేయవా నా వృత్తి నేను చేయనా దీన్ని బట్టి వేలాడుతు దెబ్బలాటల కోసం అంటే పుట్టుకొని బట్టే నిర్ణయించేది మనిషి యోగ్యతనే అందుకని ఖచ్చితంగా ధర్మజాతులు చెబుతాడు హిందువులు అందరం గ్రహించాల్సిన విషయం అండి హింససేయనివాడు లేని జగమున హింససేయనివాడు లేని జగమున ఉర్వి జనులెల్లా ఓపినంత హింస తెరువునకు ఎడగల్ గేగవలయు అది యచూవే అహింస నానతి శైల్లు హింస చేయకుండా మానవ జీవితం కాదు ఏ జీవితం సాధ్యం కాదు సృష్టిలో ఎవ్వడు హింస చేయకుండా ఉండలేడు అబద్ధాలు ఆడద్దు కానీ ఉర్విజనులల్లా మనుషులందరూ కూడా తమ తమ ఓపినంత హింస తెరువునకు ఎడగలిగి ఏగవలవు అనవసరంగా ఏ ప్రాణిని చంపద్దు అత్యవసరమైతే తప్పదు అత్యవసరమైతే అత్యవసరమైతే అని పెట్టుకుంటే హింస చాలా తగ్గిపోతుందండి మాంసాహారం కూడా తగ్గిపోతుందండి ఈవేళ సమాజంలో వ్యాపించిన దురదృష్టకర పరిస్థితి చూడండి చేపలు నిజానికి తినడానికి చేపల్ని బట్టి చంపేవాళ్ళకంటే చేక్వ మొత్తం అని క్వాక్వ శుభ్రంగా వరి పంట పండే పోలాలండి చేపల వ్యాపారం రోజులు చేపలన్నీ మొత్తం బిజినెస్ ఎందుకని హెడ్ కటింగ్ హెడ్ కటింగ్ ఇవాళ హెడ్ కటింగ్ రేపు నోట్ల కట్టలు వచ్చాక థ్రెడ్ కటింగ్ అక్కడ హెడ్ కటింగ్ ఇక్కడ థ్రెడ్ కటింగ్ నోట్లు ఎక్కడమే మరి ఏమైంది ఈ చేపలు ఏమైనా రోజులు ఏమైనా తినడానికి చంపుతా అమెరికా వాడు తింటాట లండన్ వాడు తింటట ఇంకోడెవడ తింటట వాడి కోసం కోట్ల కోట్ల రొయ్యల్ని పండించి చంపేసి ఏమొచ్చేస్తున్నారండి హెడ్ కటింగ్ చేసేసి ఇది హింస అది హింస మీరు ఆలోచించండి పూర్వకాలం మత్స్యకారులు మాత్రమే చేపలు పట్టేవారు బెస్తవాళ్ళు మాత్రమే బట్టేవారు మిగిలిన వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు వాళ్ళు ఊళ్ళోకి తెచ్చి అమ్ముకునేవాళ్ళు అది కూడా కొన్ని తిథుల్లో తినేవారు కాదు పూజలు చేసేటప్పుడు తినరు నోములు చేసేటప్పుడు తినరు కొన్ని కొందరు మాత్రమే తినేవారు చాలా పరిమితంగా ఉండేది అందుకే మన ధర్మశాస్త్రం ధర్మ వ్యాధులు చెప్పాడు స్పష్టంగా ధర్మశాస్త్రం కషాయి వాడు చెప్పడం ఏమిటమ్మా కౌశికుడు వెనమేమిటి చరిత్రలో ఎవరికి ప్రాధాన్యం ఇచ్చారండి ఎవరికి జ్ఞానం ఉంటే వారికి ప్రాధాన్యం ఇచ్చారు అంతేకాని కులాన్ని బట్టి పుట్టుకుని బట్టి ప్రాధాన్యాలేవారు ఈ ఒక్క విషయాన్ని మనం గ్రహించగలిగితే సామరస్యం అంటే ఏమిటో బాగా అర్థమవుతుంది ముఖ్యంగా ఇంకొకటి చెప్పుకుని మనం సెలవు తీసుకున్నాం మన మనస్సులో ఉండేటువంటి ఈ భేదభావాలన్నీ పోయి సామరస్యం ఏర్పడాలంటే ఈవేళ పురాణాలు చరిత్రలు అన్నీ పక్కనట్టండి ఎన్ని రకాల ఉదాహరణలు చెప్పాలో అన్నీ నేను చెప్పాను ఇంకొక్కటి మహిళామణులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక్క మాట వేదశాస్త్ర పురాణాల నుంచి నేను చెప్పవలసి ఉందమ్మా వేదం చదవడానికి కానీ శాస్త్రాలు నేర్చుకోవడానికి కానీ పురాణాలు తెలుసుకోవడానికి కానీ పురుషులతో సమానంగా మహిళలకి అధికారం ఉందమ్మా ఎక్కడా వేదశాస్త్రాల్లో నిషేధం చెయ్యలేదు ఎవరికైనా కోపం వచ్చినా మంచిదే సత్యం చెప్పడమే నాకు అలవాటు అనుమానం ఏం లేదు నేను ఎప్పుడూ అలాగే చెబుతాను ఎవరి నుంచి నేను ఆశించేది ఏమీ లేదు ఎవరికి నేను భయపడేది లేదు వాడికి ప్రపంచమే గరికపాటి మా ఇంటి పేరే గరికపాటి గొడవలేని వ్యవహారం సత్యం అది చెప్పడమే అంతే గార్గి మైత్రేయ వంటి వారు స్వయంగా వేదమంత్రాలు రచించారమ్మా అంతేకాదు గార్గి ఎంత గొప్పవిడ అంటే యాజ్ఞవల్కుడైనటువంటి మహర్షి జనక మహారాజు ఆస్థానంలో ఉండి నేను బ్రహ్మజ్ఞానిని అని ప్రకటిస్తే నీ బ్రహ్మజ్ఞానం ఏమిటో నేను పరీక్ష చేస్తా అని గార్గి ప్రశ్నలు వేసి పరీక్ష చేసి గార్గి అతనికి ఇచ్చిందండి యోగ్యతాపత్రం యాజ్ఞవల్కుడు బ్రహ్మజ్ఞాని అని స్త్రీలు ఆనాడు వేదశాస్త్రానికి పరీక్షాధికారులుగా ఉన్నారమ్మా అటువంటిది నా హైందవ జాతి అటువంటిది నా భారత జాతి ఎక్కడా ఎవరిని తక్కువ చేయలేదు అనేక రకాల విషయాల్లో లోపాముద్రాదేవి అగస్త్యుని భార్య ఎంత చదువుకుంది ఆవిడ మైత్రేయ యాజ్ఞవల్క్యుని యొక్క భార్య నవా అరే మైత్రేయ పత్యుఃణ్ పత్యుఃమాయ పతి ప్రియో భవతి ఆత్మనస్సు కామాయ పతి ప్రియో భవతి నవా కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్ కామాయ జాయా ప్రియా భవతి నవా అరే మైత్రే కామాయ విత్ ప్రియం భవతి ఆత్మనస్సు కామాయ విత్ ప్రియం భవతి అని మైత్రేయని ఉద్దేశించే మొత్తం ధర్మాలన్నీ చెప్పాడమ్మా యాజ్ఞవల్క్యుడు స్త్రీలు శ్రోతలుగా ఉన్నారు రచయితలుగా ఉన్నారు రక్షకులుగా ఉన్నారు ప్రవక్తలుగా ఉన్నారు అన్ని రంగాల్లోనూ స్త్రీలు ఉన్నారు తర్వాత రకరకాల మార్పులు వచ్చి పెత్తనాలు పెరిగి ఏర్పడింది తప్పితే ఎవరు ఎవరిని ఎక్కడి నుంచి నిర్బంధించి వేరు చేయలేదండి అందరికీ పూర్వమైతే యజ్ఞోపవీతం ఉపనయనం కూడా స్త్రీలకు ఉండేది మహర్షి దయానంద సరస్వతి స్వయంగా చేయించాడమ్మా ఆర్య సమాజం ద్వారా అక్కడెక్కడ మనకేం అడ్డు చెప్పలేదండి ఎవరు కూడా తర్వాత కాలక్రమంలో ఏవో విధి ఏర్పడ్డాయి వాటిని మనం వీలైనంత పాటిస్తూ వస్తూ నాకు ఖచ్చితంగా ఆ రకమైన వ్యవహారంలో ఉండే భేదాలు తప్పితే మరొక రకమైన భేదాల ఇవి మన ధర్మంలో లేవు సందర్భం వచ్చింది హిందుత్వం కోసం మనం సమానవయ్యాం కాబట్టి ఒక్క మాట చెబుతున్న స్త్రీలకి నమస్కారం పెట్టి మీరే సంప్రదాయాలు కాపాడాలమ్మా శబరిమల దేవాలయం యొక్క ఆచార సంప్రదాయాల్ని దయచేసి మనమంతా అర్థం చేసుకుందాము అసలు దేవుడు ఎందుకు వెలుస్తాడండి సంఘ సంఘర్షణ జరుగుతోంది కాబట్టి స్పష్టంగానే చెబుతున్నాను దేవుడు ఎందుకు వెలుస్తాడండి వెలిసిన చోట గుడి కట్టాలమ్మా మనం విగ్రహాలు తెచ్చి కట్టేయకూడదు ఇక్కడ చాలామంది గుళ్ళు కట్టేస్తున్నారు విపరీతంగా కొందరేమో మేము తిరుపతి నుంచి తెచ్చాము కొందరు మేము నుంచి తెచ్చాము అసలు తెచ్చిన విగ్రహంతో గుడి కట్టడం అంటే అది దేవాలయం కాదు అక్కడ స్వయంగా ఒక భక్తుడి ఆవేదన కారణంగా ఒక మహర్షి తపస్సు కారణంగా దేవుడు వెలవాలమ్మా అదే దేవాలయం కింద లెక్క శబరిమల అటువంటి దేవాలయం అక్కడ విలిసిన స్వామి ఎవరండి నైష్ఠిక బ్రహ్మచారి నైష్ఠిక బ్రహ్మచారి అంటే ఏమిటో తెలుసా పెళ్లి కానివాడని అర్థం కాదమ్మా దర్శ నమ్ము స్మరిశ నమ్ము స్త్రీణం గుణకర్మానుకీర్తనం సమీచీనత్వధీ తాసు ప్రీతి సంభాషణం సఖవాసం అష్టధామైథున్ము స్మృతం నిష్ఠ కలిగిన బ్రహ్మచారి ఎలా ఉంటాలో అంటే స్త్రీతో సంపర్కం కాదు సంభాషణ కాదు దర్శనము స్పరిశనానికి కూడా దూరంగా ఉంటాడు పూర్వం అడవుల్లో గురుకులాలు పెట్టి చెప్పినప్పుడు మగపిల్లల్ని మాత్రమే అక్కడ పెట్టారమ్మా కో ఎడ్యుకేషన్ కో ఎడ్యుకేషన్ అని పెట్టుంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసమ్మా వీరి కో ఎడ్యుకేషన్ వారు ఇక్కో ఎడ్యుకేషన్ వీరు ఒక్కొక్క అంటున్నారు వారు కొక్కరు ఒక్కో అన్నారు ఇద్దరు కలిసి ఇప్పుడు వీరు కో అన్నారు వారు కొఖో అన్నారు ఇద్దరు కలిసి ఒక్కరు ఒక్కో అన్నారు గోడ దాటారు ఇవాళ జరుగుతున్నవే కదా ఇవాళ పత్రిక కూడా చూడండి పదిహేను ఏళ్ల పిల్ల ప్రేమించింది నాలుగేళ్ల పట్టి ప్రేమిస్తుంది పెద్ద సీరియల్ సినిమా అన్నమాట ఇది పది పద్నాలుగు ఏళ్ల పిల్లకి ప్రేమ చదువుకోవడం మానేసి గోమె కొట్టేవాళ్ళక తండ్రి కొట్టద్దా తల్లి కొట్టద్దా తల్లిదండ్రులు అందులో నేరస్తులకి తయారయ్యారమ్మా ఇప్పుడు మన పిల్లలకే మనం చెప్పుకోలేకపోతే ఎవరికి చెబుతామండి ఈ పరిస్థితిని పరిహరించడానికే ప్రాచీన భారత విద్యా ఎలా ఉండేది అంటే మగపిల్లలు చదువుకునే చోటకి ఆడపిల్లలు వచ్చేవారు కాదసా వచ్చిన తర్వాత అమ్మాయికి పదహారేళ్ళు ఉన్నాక ఈ అబ్బాయికి పదహారేళ్ళు ఉన్నాక వీళ్ళిద్దరూ సత్యాన వ్యర్థం చేస్తారని నాకు అర్థం కాదు ఆ వయసులో ఆ వయసులో ఉన్న అమ్మాయి వయసులో ఉన్న అబ్బాయి పక్క పక్కనే కూర్చుని చెంప భుజం భుజం రాసుకుంటూ ఉంటే చక్కగా ఇద్దరు కూడా అరుంధతి వశిష్ఠుల్లో ఉంటారు అక్కడ ఆ మాత్రం యోచన అందుకే బ్రహ్మచర్య నిష్ఠ ఎటువంటిది అంటే అయ్యప్ప స్వామి లాంటి వాళ్ళ విషయంలో పూర్వం బ్రహ్మచర్యం విద్యార్థి దశ అర్థమైతే తెలుస్తుంది ఆ విద్యార్థుల దగ్గరికి ఆడపిల్లల్ని వెళ్ళనిచ్చేవారు కాదండి ఇంకా ఇంకా వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ ఏముంది చూస్తూ ఏముంది ఇంకేం చేస్తే మాత్రం ఏముంది ఇక్కడ అదే భరిస్తున్నాం ఈ వేళ స్కూటర్లు ఎక్కి తిరుగుతున్నారు బళ్ళెక్కి తిరుగుతున్నారు శుభ్రంగా ఇదివరకేమో అమ్మాయిలు పరికిణలు ఓ పక్కెకి కూర్చునేవాడు ఇప్పుడు జీన్స్ ప్యాంటు వేసారు రెండు పక్కన కూర్చున్నారు శుభ్రంగా అయిపోయింది ఇంకా నమస్శివాయ శ్రీమద్ బ్రహ్మారముణ గోవిందో హరి వయసులో ఉన్న పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయి శుభ్రంగా వెనకాలకు కూర్చుని వాడు భుజమ్మ చేతులు వేసా వాడు వశిష్ఠుడిలాగా ఋష్యశ్వంగులాగా ఉంటాడండి వాడు మొగాడు కదా ఆలోచించండి అమ్మా ఆ పద్ధతే తప్పు అసలు తెలియని మొగాడు బండి ఎలా ఆడపిల్లలు ఎవరైనా సరే ఎక్కితే తప్పు చేసినట్టే లెక్క మా ఇష్టం అండి మేము ఎక్కుతామంటే మీ ఇష్టం ఇంకా మాట్లాడడానికి లేదమ్మా ఏమైనా జరుగుతాయి ఏమైనా జరుగుతాయి మాట్లాడడానికి వీలు ఇంకా ఆ వయసులో మనం కులాడు బండి ఎక్కేస్తామా వాడు ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోతామా నాలుగు ఏళ్ళు కొనసాగిస్తామా మా ప్రేమ మా ప్రేమ దీనికి అడ్డు వచ్చిందని మాట్లాడతామా ప్రేమ దాని వయసులో ఆకర్షణ అంటారు అందుకని నిష్ట కలిగిన బ్రహ్మచారిగా దేవుడు అక్కడ విరిచాడు ఆయన త్రీలతో మాట్లాడడం సంపర్కం కాదండి దర్శనం కూడా అక్కడ నిషేధమే అది కూడా ఎవరికండి పదేళ్ళు దాటిన తర్వాత యాభై ఏళ్ళ వయస్సు వరకు పెట్టారు ఎందుకు పెట్టారో స్త్రీలకు తెలుసు నేను ప్రత్యేకించి ఇక్కడ చెప్పక్కర్లా ఆ పరిస్థితులు తెలుసు అటువంటి ఆలయాల్లో నియమాలు ఉన్న చోట మనం గౌరవించాలమ్మా మన ఇంత గొడవ జరుగుతుంటే ఒక ఎనిమిదేళ్ల అమ్మాయి అండి అందరికీ బుద్ధొచ్చే పనిచేసిందండి ఎనిమిదేళ్ల అమ్మాయి వాళ్ళ నాన్నగారితో పాటుగా గుళ్ళోకి వచ్చింది మెళ్ళో ఒక బోర్డు పెట్టుకుందండి నా వయస్సు వచ్చే సంవత్సరం తొమ్మిది ఏళ్ళు నేను యాభై ఏళ్ళు వచ్చే వరకు నేను రాను అయ్యప్ప స్వామి అంటే నాకు గౌరవం ఎక్కువ అని చెప్పింది ఆ అమ్మాయికున్న బుద్ధి ఈ వెళ్ళిన వాళ్ళకి లేదండి ఈ విమర్శిస్తున్న వాళ్ళకి లేదండి ఆ చిన్నపిల్లకున్న బుద్ధి ప్రతి చోట నిబంధనలు వ్యతిరేకించడం దయచేసి గమనించండి ఈ దాడి హిందూ మతం మీద మాత్రమే జరుగుతోంది మనం చేసిన దౌర్భాగ్యం ఏంటి మన దురదృష్టం ఏంటి ఈ దేశంలో నూట ముప్పై కోట్ల మంది దేశంలో వంద కోట్ల మంది ఉన్నామే మన మతానికి గౌరవం లేదా మన ఆచారాలకు గౌరవం లేదా అన్నీ మొత్తం తిరగబెట్టేస్తారా అందరం హిందుత్వం ఒకే ఒక శీర్షిక కింద ఏకం కావలసిన అవసరం ఉందమ్మా అది సమరసత వేదిక ద్వారా గరికిపాటి నరసింహరావు అందిస్తున్న సందేశం మన కులాలు పక్కన పెట్టి మన వయస్సులు పక్కనెట్టి స్త్రీ పురుష భేదాలు సమస్తం పక్కన పెట్టి మేము హిందువులం ధర్మ సింధువులో మేమంతా బిందు బిందువులం అని చెప్పుకుని మన హిందూ మతాన్ని గౌరవిస్తూ హిందూ సంప్రదాయాలను గౌరవిస్తేనే మన సంసారాలు నిలబడతాయి ఇప్పటికే పాశ్చాత్య వేషాల కారణంగా పాశ్చాత్య భాష కారణంగా పాశ్చాత్య సంప్రదాయాల కారణంగా చివరికి కర్మ కాలిపోయి పాశ్చాత్య ఆహారం కారణంగా ఇవాళ అన్నం తినేవాళ్ళు లేరండి పిజ్జాలు బర్గర్లు తింటున్నారండి శాండ్విచ్ శాండ్విచ్ అంటే ఇదేమి పిచ్చో దూరంతా పెట్టుకుని జంతువు తినేట తింటాడు అర్థం లేకుండా పానీపూరి పానీపూరి అంటాడు రోడ్డు పక్కన నిలబడి ఆ పానీ పవిత్రం ఆ పూరి పవిత్రం ఆ మురిక్కలవు పవిత్రం ఆ బల్ల పవిత్రం వాడు చెయ్యి భర్మ పవిత్రం ఇవన్నీ తింటాడు తర్వాత కడుపులో ఏదోలా ఉంది ఉండకుండా ఎలా ఉంటుందా ఏం తినాలి పానీపూరి తింటావా ఇంట్లో ఉండినటువంటి పాయసం తింటావా నీ ఇష్టం రోడ్డు మీద అడ్డమైన గడ్డి తిన్నా కడుపులో పాడవదా సంప్రదాయం చెప్పడం తప్ప హిందూ సంప్రదాయాలు హిందూ ధర్మాలు ఆచార వ్యవహారాలు కాపాడుకుంటేనే మొత్తం దేశం బాగుంటుందమ్మా ఒక్క హిందువులు కాదండి ఇతర మతాల వారు సహా ఈశ్వరుణ్ణి నమ్మని సహా అందరూ బాగుండాలంటే హిందూ సంప్రదాయాలు అనుసరించడం ఒక్కటే మార్గం ఒక్కటే మార్గం ఒక్కటే మార్గం అటువంటి సమరస సమర సామరస్యాన్ని సాధించి హిందూ సంప్రదాయాలు నిలబెట్టడానికి మీ మనస్సుల్లో హిందుత్వం పట్ల దైవం పట్ల భారతీయ సంస్కృతి పట్ల గౌరవం పెరగడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యు నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి సభ్యులందరికీ విజ్ఞప్తి అక్కడ నేను రాసిన పుస్తకాలు అక్కడ ఏర్పాటు చేశారు చాలా కొద్దిగా ఉన్నాయి సాగరఘోషాని విజయనోట పదహార పద్యాల కావ్యం శంకరాచార్య అద్వైతం నేపథ్యంలో ప్రపంచ చరిత్ర వివరించే కావ్యం ఇదివరకు దాన్ని టీవీలో కూడా చెప్పడం జరిగింది మొత్తం తాత్పర్యాలతో సహా మొత్తం వెయ్యి నూట పదహారు పద్యాలు తాత్పర్యాలతో సహా ఉంది అలాగే వైకుంఠపాళి అని ఇరవై ఐదు ఆధ్యాత్మిక వ్యాసాలు రామాయణ భారత భాగవతాల ఆధారంగా రాసిన వ్యాసాల సంపుటి ఉంది అలాగే మా అమ్మగారి మీద రాసిన పద్యాలన్నీ మా అమ్మ అనే పేరు మీద ఉన్నాయి కావలసిన వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు చలవు మన